ట సంపాదించవలసినటువంటిది నేను సాధకుడను నేను భక్తుడను ను ఏ మార్గంలో అయినా కావచ్చు నువ్వు మొట్టమొదటి పొందవలసింది ఏమిటి ఆ భయం ఈశ్వరుని ఎందు శరణాగతి లేదు సరే నువ్వు నాస్తిక దర్శనాన్ని కలిగి ఉన్నా సరే ఆత్మవిశ్వాసం ఉంటుంది కదా ఆత్మవిశ్వాసం వల్ల నీ కలిగేది ఏమిటి అభయం ఇలా జాగ్రత్తగా గమనించుకొని మనం ఎదగాలి స్వభావ స్థితి ఎందు వేడిగా ఉన్నప్పుడే దానిని అగ్ని అందురు చల్లబడగానే అది బొగ్గు అని పిలవబడును కనుక వేడిని అగ్ని యొక్క సహజ ధర్మము అగ్ని ఎర్రగా కనిపించును అగ్నిశలు తలెత్తవచ్చు అవి అన్ని ముఖ్య ధర్మమైన ఉష్ణమున్నచో అందుండి ఎర్రధనము గోచరించవచ్చు అగ్నిశిఖలు కదలవచ్చు ముఖ్య ధర్మమైన ఉష్ణము అంతరించగానే అగ్ని తన సహజ స్థితిని కోల్పోవును అంటే ఇది మనం యజ్ఞాలు యాగాలు హోమాలు చేసేటప్పుడు గమనించవచ్చు పైకిలా అగ్నిశిఖలు వేస్తూ ఉంటాయి ఆ అగ్నిశిఖలను పట్టుకున్నప్పుడు ఏం వేడిగా ఉండదు ఆ శిఖలో ఏం వేడిగా ఉండదు ఎందుకని అది అటు ఇటు కదులుతూ ఉంటుంది కదా ఆ కదిలినప్పుడు వాయుధర్మం యొక్క లక్షణం జోడించబడింది అనమాట అందువలన వాయుధర్మం వేడిగా కానీ అదే బలవత్తరమైనటువంటి అగ్ని అయితే అది కూడా వేడిగానే ఉంటుంది కాబట్టి అగ్ని యొక్క సహజ లక్షణం వేడి ఆ వేడి లక్షణం పోయింది అనుకోండి చల్లారిపోయింది అనుకోండి ఇంకా తర్వాత అక్కడ ఏముంటాయి అంటే ఆధారమైన కట్టెలు బొగ్గులుగా మారిపోతాయి లేదా ఆధారమైన బూ కట్టెలు మారిపోతాయి మారిపోతే ఏ అగ్ని లేదు అక్కడ కాబట్టి అగ్ని ఉంది అని చెప్పడానికి గుర్తు ఏమిటయ్యా అంటే వేడి లక్షణమే మిగిలినటువంటి అముఖ్య ధర్మములు చాలా కనబడుతూ ఉంటాయి ఏదో బొగ్గులయింది బూడిదయ్యింది అగ్నిశలు లేచినాయి ఆ ఆకారంలో లేచినాయి ఈ ఆకారంలో లేచినాయి అంత పెద్దగా లేచినాయి ఇంత సరే అడవి అంటుకుందండి కార్చిచ్చు అడవి అంటుకుంటే అక్కడ కూడా అగ్ని ఈ అగ్నికి చాలా స్థాయి భేదాలు ఉన్నాయి అసలు అక్కడ మొదలైంది మనకు అక్కడ మొదలైన అగ్ని ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడే అగ్ని దాకా వచ్చిన కథ కాబట్టి ఎప్పటికైనా ఈ అగ్నిని ఆధారంగా చేసుకుని నువ్వు ఎప్పటికాకా తెలుసుకోవాలి చేతగ్ని స్వరూపం దాకా తెలుసుకోవాలి ఎందుకని అమ్మవారు చేదగ్ని కొండ సంభోత ఆవిడెక్కడ పుట్టిందయ్యా చేతగ్ని పుట్టింది అన్నారు చేతీ అంటే ఏమిటయ్యా ఏ వేడి చేత ఏ చైతన్యం చేత సూర్యుడు ప్రకాశిస్తున్నాడు సూర్య మండల ఆదిత్య మండలంలో అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్నికి చిదగ్ని అనిపోయింది అంటే అమ్మవారి నివాస స్థానం ఎక్కడ ఇప్పుడు ఎక్కడెక్కడైతే ప్రకాశం ఉందో ఎక్కడెక్కడైతే అగ్ని స్థానమై ఉండి ప్రకాశమై ఉండి వేడినిస్తున్నాయో అవన్నీ కూడా అమ్మవారి స్థానములే వీడు బతుకున్నాడా లేదా అని అనుకోండి వాడి బతుకు చూసాం వీళ్ళు వేడిగా ఉంటేనేమో పర్వాలేదు చల్లబడిపోతే శవాన్ని చేతిలో ముట్టుకున్నాం అనుకోండి చల్లబడిపోతుంది దాంట్లో వేడి లేదు అంటే అక్కడ ఎవరు లేరు ఇప్పుడు అమ్మవారు లేరు ఇప్పుడు అమ్మవారు ఎక్కడ ఉన్నారయ్యా నీలో ఉష్ణం నీ శరీరాంతర్భాగమై ఉన్నటువంటి వైశ్వానరాగ్ని జ్వలిస్తూ ఉన్నంత సేపే అమ్మవారు వైశ్వానరాగ్ని చలబడిపోయింది ఏమైపోయింది ఇంతే సంగతులు ఇందులో నుంచి చైతన్యం వదిలేస్తుంది కాబట్టి ఈ దేహంలో కూడా ఆ రకమైనటువంటి అగ్ని ప్రభావం సమస్య ఏదైనా మొదలైందంటే అగ్ని మాంద్యంతోనే మొదలవుతుంది ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే నువ్వు ఎక్కడో ఆ దైవీ శక్తి నుంచి దూరంగా జరిగిపోయావు ఆ సాత్వికమైన జీవనం నుంచి దూరం జరిగిపోయావు ఆ సదాచారం నుంచి దూరం జరిగిపోయావు అప్పుడు అగ్ని మాంద్య లక్షణం వచ్చేసి అదే రకరకాల రోగాలుగా పరిణమించేస్తుంది ఇది గమనించుకోవాలన్నమాట అందుకని అగ్ని యొక్క దాహక శక్తి ద్వారా దాని గుర్తుపట్టాలి ముఖ్య ధర్మం ఈ ఈ ఈ శ్లోకంలో ఇదంతా ఏమిటంటే ముఖ్యము అముఖ్యము ఈ రెండింటిని ఒకేసారి చెప్పి నువ్వు అముఖ్యతను పట్టించుకోమాక ముఖ్యతని మాత్రమే పట్టించుకో నువ్వు నీ స్వభావ ధర్మమైనటువంటి సచ్చిదానంద నిత్య నిర్మలతాత్మన లక్షణాలను మాత్రమే పట్టించుకో మిగిలినటువంటి తెల్లగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు లావుగా ఉన్నాడు పొట్టిగా ఉన్నాడు పీచుగా ఉన్నాడు బక్కగా ఉన్నాడు ఆ పని చేశాడు ఈ పని చేశాడు అలా చేశాడు ఇలా చేశాడు అదే అయ్యాడు ఇది అయ్యాడు వాడికిన్ని నమస్కారాలు వచ్చినాయి నాకు ఇన్ని నమస్కారాలు వచ్చినాయి ఎట్సెట్రా ఎట్సెట్రా చూడండి ఆఫీసులో ఈ భేదాలు ఉంటాయి అనమాట వాడికి వాళ్ళు పది నమస్కారాలు వచ్చినాయి నాకు ముగ్గురే పెట్టారు నమస్కారం ఎందుకలాగా వీడికి కూడా పది అక్కడికి ఎవరన్నా వెళితే వాడిని పిలిచి మరీ తన దగ్గరికి పిలిచి మరీ నమస్కారం పెట్టుకుంటు ఏమిటి వస్తుంది నమస్కారం వల్ల అది నాకు వాడికి పది నమస్కారాలు నాకు మూడు నమస్కారాలు నేను ఒప్పుకోను ఇది మానవుడు చూడండి ఇది ఆ ముఖ్య ఇవన్నీ ఏంటి ఆ ముఖ్య ఇవన్నీ ఏం ప్రయోజనాలు ఏంటి ఎందుకని నిత్య నిర్మలతాత్మన దానికి నమస్కారం నీ స్వభావం సూర్యునకు ప్రకాశము నీటికి చల్లదనము అగ్నికి ఉష్ణము యలా సహజ ధర్మములో ఆత్మకు సచిదానంద నిత్య నిర్మలాదులు సహజ ధర్మములని ఆచార్యులు తెలియజేస్తున్నారు